కళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పన్నెండవ చాప్టర్ తెలుగు వారి జానపద సంగీతం ఆకుపచ్చని పట్టుచీరలపై అద్దిన బంగారుజెరీ పూలలాగా సస్యశ్యామలమై సువిశాలమైన తెలుగు నేలపైని వెలిగే తారలలాగా అద్దబడి ఉన్నాయి వేనవేలు గ్రామాలు యాభై వేల ప్రజాబ్రాహుల్యానికి ఆలవాలాలు ఆ ఐదు కోట్ల గ్రామస్థుల కళాసృష్ట తెలుగువారి జానపద సంగీతం పెర్సీ స్కూల్స్ అనే సుప్రసిద్ధ జానపద సంగీత విమర్శకుడన్నట్టు శాస్త్రీయ సంగీతం విజృంభించడానికి పూర్వము ఎన్నో వేల ఏళ్ల నుంచి జానపద సంగీతం ప్రజాసంగీతంగా ప్రచారంలో ఉంటూనే ఉంది శాస్త్రీయ సంగీతానికి జానపద సంగీతం శాస్త్రీయ నృత్యానికి జానపద నృత్యం ప్రసిద్ధమైన కొన్ని నేటి ప్రక్క వాద్యాలకీ జానపద వాద్యాలు ప్రాతిపదికలు అవి కూడా అన్నాడు పెర్సిస్కోల్స్ అతని మాటలు ఏ దేశపు జానపద సంగీతానికైనా వర్తిస్తాయి మధ్యయుగం నాటికీ శాస్త్రీయ సంగీతం జానపద సంగీతంతో ఇంకా పూర్తిగా తెగతింపులు చేసుకోలేదు భద్రాచల రామదాసుకీర్తనంలోనూ అన్నమాచార్యుల కీర్తనల్లోనూ సిద్ధేంద్రయోగి బహమాకలాపంలోనూ సాహిత్యంలోనూ సంగీతంలోనూ కూడా జానపద పోకడులు అక్కడక్కడా ఉంటూనే వచ్చాయి పై ముగ్గురు వాగ్గేయకారులు తమ ఆత్మతృప్తికే కాక సామాన్యతృప్తి ప్రజల కోసం కూడా సామాన్య ప్రజల కోసం కూడా తమ సంగీతాన్ని కూర్చువుంటారు ఆఖరికి సంగీతపు లోతుల్ని ఎత్తుల్నీ సమానంగా సాధించిన శ్రీ దివ్య నామావళి కీర్తనల్లోనూ వారు వాడిన ఎరుకల కాంభోజీ రేగుప్తి వంటి రాగాల్లోనూ కూడా జానపదుల సంగీత ప్రభావం పొడచూపింది అలాగే జానపద సంగీతం సంగీత పండితులు వినకుండా పరిగెత్తిపోయే రోజుల్లో కూడా శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారంతటి వారు తమ ప్రతి కచేరీలోనూ ఒకటి రెండు జానపద గేయాలు వాయించి తీరేవారు అందుకే అనాది జానపద సంగీతం శాస్త్రీయ సంగీతానికి పునాది అన్నాడు ఆంధ్రుల అభిమాన గాయకుడు బాలమురళీకృష్ణ నా జానపద గేయాలు పుస్తకానికి తొలి పలుకు వ్రాస్తూ శాస్త్రీయ సంగీతం పైని జానపద సంగీతం ప్రభావం ఉన్నట్టే జానపద సంగీతంపైనా శాస్త్రీయ సంగీత ప్రభావం కూడా లేకపోలేదు మధ్యయుగం నుంచి క్రమపద్ధతిని రూపొందిన రూపొందిన శాస్త్రీయ సంగీతం ఎక్కువ ప్రజాదరణ రాజపోషణ పొందుతూ రావడం వల్ల జానపదులకి సంగీత శాస్త్రజ్ఞానము క్రమశిక్షణ లేకపోయినా తెలుసో తెలియకో ఎన్నో కర్ణాటక రాగఛాయలు జానపద సంగీతంలోకి ప్రవేశించాయి ఈ శాస్త్రీయ సంగీత ప్రభావం ముఖ్యంగా పండుగలు నోములు వ్రతాలు పాటలు పెళ్లిళ్లలో స్త్రీలు పాడే పాటలెన్నింటిలోనూ బాగా వ్యక్తమవుతుంది ఉదాహరణకి లాలీముద్దుల గుమ్మ అనేటువంటి పాటలోనూ పెళ్లి కూతురా పెంకితనమదేల అనే పాటలోనూ దండమురా కృష్ణా దండమురా నీకు అనే పాటల్లోనూ కనిపిస్తుంది అలాగే ఆధ్యాత్మిక చింతగలవారు దాసరులు మొదలైన వారు పాడే తత్వాల్లో కూడా చాలా వరకు శాస్త్రీయ సంగీతపు పోకడులు కనబడుతూ ఉంటాయి ఉదాహరణకి ఎన్నాళ్లు బ్రతికినా ఏమి సామ్రాజ్యము హితులారా వినుడీ నా మాట మొదలైన పాటలు చూస్తే మనకు అర్థమవుతుంది మన దేశంలోని అల్ప సంఖ్యాకులు నాగరికులు అయిన పట్టణ వాసులకులాగే లక్షల గ్రామాల్లో నివసించే జానపదులకు కూడా ఒక విశిష్టమైన సంస్కృతి ఉంది ఆ సంస్కృతి నిరాడంబర జీవితాన్ని ప్రతిఫలింపచేసేవాళ్ల జానపద గేయాల్లో ఉట్టిపడుతుంది దేశంలోని ప్రతీ ప్రాంతం వారికి ఎన్నో జానపద గేయాలున్నాయి నిజానికి భాషలు వేరైనప్పటికీ భావాలు మాత్రం చాలా వరకు అందరివీ ఒక్కలాగే ఉంటాయి కానీ బాహుళ్యంలోనూ ప్రశస్తిలోనూ వివిధత్వంలోనూ అవేవీ తెలుగువారి జానపద గేయాలకు సాటి రావని ఆ విశిష్టతకు కారణము తెలుగు భాష యొక్క తీయదనమే అని సుప్రసిద్ధ జానపద పరిశోధకుడైన ప్రొఫెసర్ దేవేంద్ర సత్యార్థి తాను రచించిన మీట్ మై పీపుల్ అనే గ్రంథంలో వ్రాశారు ఎందరు కవులు రచనలో ఆ కవులు అస్తమించగానే కాలగర్భంలో కలిసిపోతుండగా లెక్కలేకుండా పుట్టుకు వస్తున్న ఈ జానపద గేయాలన్నీ చెక్కుచెదర లేకుండా నాటికీ నేటికీ సజీవంగా ఉన్నాయంటే ఆశ్చర్యమే ఆ పాటలకు వార్ధక్యం రాకుండా నిత్య యవను ఉంచిన కీర్తి కొంతవరకు ఆ పాటల సాహిత్యానికి దక్కినా చాలా వరకు ఆ పాటల సంగీతానికి దక్కుతుంది కవులు పనిగట్టి వ్రాసిన గేయల్లాగా కాక జానపదుల గేయాలు పాతాళగంగలాగా వాటంతట అవే పుట్టుకు ఏ జానపద గేయము వ్యక్తిగత సృష్టి కాదు అది ఏ గ్రామ నుండో ఏ ప్రాంతపు సాంఘిక వ్యవస్థనుండే అప్రయత్నంగా వెలువడే సమిష్ట సృష్టి అకల్మషులూ నిరాడంబర్లు అయిన గ్రామీణుల భావాలు స్వభావాలు ఆశలు ఆశయాలూ ఏకమై ఉప్పొంగిన అయాచిత ఆసుధారలే జానపద గేయాలు ఈ జానపద సంగీతం నవరసభరితం ఆంధ్రులకు ఆశయాలూ ఆవేశాలూకూడా ఎక్కువే కదా పండుగలకు పబ్బాలకు కష్టాలకూ సుఖాలకూ జానపదుల హృదయ తంత్రులు ఇట్టే స్పందించి సంగీతంతో పెనవేసుకుపోయి మాటలు పుట్టుకోస్తాయి ఇవే జానపద గేయాలు తెలుగునాటి జానపదులంతా తమ్ముతామే ఎరుగని తమ సాంస్కృతిక బింబాన్ని చూసుకోవడం తెలియని అదృశ్య వాగ్గేయకారులే అనిపిస్తుంది మానవ జీవితంలోని నీడలు ప్రేమ ద్వేషము శాంతి సమరము సంరంభము సంతాపము యవ్వనము వృద్ధాప్యము అన్ని తెలుగువారి జానపద గేయాలకు కథావస్తువులే వారి నిత్య జీవిత క్రమాన్ని అనుసరించే వారి జానపద గేయాల క్రమం కూడా ఏర్పడింది తెలుగువారి జానపద సంగీతానికి శాస్త్రీయ లలిత సంగీతాలతోపాటు ఒక గౌరవ స్థానం సబార్హత వచ్చిందంటే దానికి ముఖ్య కారకుల్లో నేనొకదాన్ని అని చెప్పుకోక తప్పదు రేడియో ప్రచారం కాని సినిమా ప్రచారం కానీ లేని ఆ రోజుల్లో అంటే నలభై ఏళ్ల పైమాటే నేను సభల్లో జానపద గేయాలు పాడి ప్రచారం చేసి సభార్హత చేకూర్చాను అదేవిధంగా రేడియోలో కూడా ప్రవేశపెట్టి జానపద సంగీతానికి ఒక ప్రత్యేక స్థానం సంపాదించడానికి కారకురాల్నైనాను మూడుగు నాలుగు స్వరాల సామవేదగానంనుంచి సప్తస్వరమిళితమై సర్వాంగ సుందరమైన నేటి శాస్త్రీయ సంగీతం ఎలాగ పరిణామం చెందిందో అలాగే అనాథులైన ఆటవికులు పాడే రెండు మూడు స్వరాల అలలుగా తలెత్తిన జానపద సంగీతం కూడా శాస్త్రీయ సంగీతంతో పాటు సమకాలికంగా పెరుగుతూ ఈనాడొక మహాసముద్రంలాగా ఉప్పొంగింది ఆ పరిణామం ఎలాగ వచ్చిందో క్లుప్తంగా చెప్తాను అరకు లోయ నుంచి పర్లాకిమిడి వరకు ఉన్న అడవుల్లో నివసించే ఆటవికులు సవరులు ఈనాటికి పట్నవాసపు ప్రభావం ఏమాత్రం వాళ్లపైకి ప్రచరించక ఏ మార్పు లేకుండా ఉన్నారు వాళ్లలా వాళ్ల సంగీతమూ మారలేదు వాళ్ల పాటలు చాలా వరకు రెండు మూడు స్వరాలు దాటి ఉండవు ఉదాహరణకి రంగీబోయ్ రంగీబోయ్ అనే పాట ఏడాంగో ఏడా అనే జోలపాట అలాగే ఆడుకుంటూ పాడుకునే చిన్న చిన్నపిల్లలకి మానసిక పరిణామం అంతగా ఉండదు కదా సవరల తరహాలోనే ఉంటుంది అందుకే వాళ్ల ఆటపాటలు కూడా రెండూ లేక మూడు స్వరాలలోనే సాగుతాయి ఉదాహరణకు ఒక్కావో చిలియా రెండూ రోకళ్ళు కాళ్ళాగజ్జా కంకాళ్ళమ్మ చందమామ రావే దాయిదాయి రావే ఇవి రెండు స్వరాల పాటలని చెప్పాలి తర్వాత మూడు స్వరాల పాటలు గాజులు గాజులయ్యా గాజులు సెట్టి పాలాముని కూతురు పతివతన్నాడో వల్లారి బాబో కావురో ఈనా ఇక నాలుగు స్వరాల పాటల దగ్గరకు వస్తే గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో చిక్కుడు పూసింది వయసు పొంగు వంటి కల్లా బందరు చిన్నదాన అనేటువంటి పాట స్వరాల ఐదు స్వరాల పాటలు కొన్ని నా నేరాలు ఎంచడే గారాల మొగుడు కొయ్యోడు పదం ఆరు స్వరాల పాటల దగ్గరకు వచ్చేసరికి ర్యాలీ రావుల పాడు అనేటువంటిది నందగిరి బంగారు మామ అనేటువంటిది సప్తస్వరాలు ఉన్న జానపద గేయాలు అరుదుగా ఉంటాయి ఉదాహరణకి వేళంగిరాయుడు పదం బంగపాట లాంటివి అయితే బుర్రకథలు స్త్రీల పాటలు మాత్రం సప్తస్వర సమ్మిళితమై ఉంటాయి సప్తస్వరాల పాటలు వచ్చే నాటికి జానపద సంగీతానికి రూపురేఖలు పూర్తిగా తెలిసాయి రూపురేఖలు దిద్దిన జానపద సంగీత సుందరికి అలంకారాలు ముస్తాబులు ప్రారంభమయ్యాయి శాస్త్రీయ గాయకుల్లాగా జానపద గాయకులు గమకాలను దశవిధాలుగా విభజించి ప్రయత్నపూర్వకంగా వాటిని ప్రయోగించకపోవచ్చును కానీ ఆ గమకాలన్ని వారి సంగీతంలోనూ అప్రయత్నంగా దొల్లుతూనే ఉంటాయి జంట దాటు స్ఫురితం కంపితం ముంపితం లాంటి గమకాలన్ని జానపదులు పాడే గాత్రాలకి పలికే గమకం అనేది ఉగ్గుపాలతో అలవడుతుంది జానపద సంగీతంలో కూడా శాస్త్రీయ సంగీతంలోలాగా ప్రతీ రాగమూ సంపూర్ణంగా ఉండాలని అనుకోకూడదు జానపదుల గానానికి ఏ శాస్త్రాలు ప్రమాణాలు కావు వాళ్ల హృదయాలే వాళ్లకి ఆధారం అందువల్ల అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని పాటలు పూర్తి రాగాల్లో దొర్లిన చాలా వరకు వాళ్ల పాటల్లో రాగఛాయలు మాత్రమే కనబడుతుంటాయి తరచుగా హనుమతోడి ఒకుళాభరణం మాయామాళవ గౌళ నటభైరవి కీరవాణి కరహరప్రియ హరికాంబోజీ ధీర శంకరాభరణం ఈ మేళకర్తలకు చెందిన రాగాల్లోనూ రాగఛాయల్లోనూ జానపద సంగీతం ఉంటూ ఉంటుంది ఈ రాగాలు వాళ్ల మనస్తత్వానికి ఎక్కువ సన్నిహితమైనవి అనిపిస్తుంది ముఖ్యంగా నాటకు రంజి నవరోజు ఎదుకుల కాంభోజీ రేగుప్తి ఆనందభైరవి ముఖారి వాళ్ళకి అభిమాన రాగాలేమో అనిపిస్తుంది సాహిత్య రహితమైన సాహిత్య రహితమైన వట్టి సంగీతం ఎంత బాగా పాడినా రాణించదు మహోన్నతమైనదే కాని భాషలేనిదే బ్రతకలేరే మానవులు ఎన్నో గొప్ప గొప్ప రాగాలున్నాయి ఓంకారనాథ స్వరూపమైన సంగీతం మహోన్నతమైనదే కాని భాషలేనిదే బ్రతకలేరు మానవురు ఎన్నో గొప్ప గొప్ప రాగాలున్నాయి మనకి ఆ రాగాలను సాహిత్యానికి పొదగబట్టే ఆ రాగాలు జీవిస్తున్నాయి సాహిత్యమూ జీవిస్తుంది అందుకే మన వాగ్గేయకారులు సంగీత సాహిత్యాలకి సమానమైన అసమానమైన సేవ చేసి వారు తరించి మనస్సు తరింపచేసిన వారైనారు జానపదలకు సాహిత్యపు మెలుకవలు తెలియకపోయినా రక్తులు గ్రహించే జ్ఞానం స్పందించే హృదయాలు ఉన్నాయి అందువల్ల ఎన్నో జానపద గేయాల్లో యతులు ప్రాసలు అంత్యప్రాసలు అలంకారాలు వాళ్లకే తెలియకుండా అప్రయత్నంగా పడుతూ ఉంటాయి ఉదాహరణకి చూస్తే ఎండెక్కీ సూర్యుడు కొండెక్కీ చూసే గుణాసారి గున్నమ్మ గొప్పూ తవ్వేకాడా కొప్పెందుకోలే గుణాసారి గున్నమ్మ అనే పాట ముచ్చు సోమకుని పిచ్చణగించిన మత్సమూర్తినే భామ ఇలాంటి అలంకారయుతమైన అనుప్రాసలు సీతకు రాసినా రాత హరిహరి శ్రీరామ ఇది ఎంతో రోతా హరిహరి నిండు వేకటి దాన్ని నేను హరిహరి కొండలెట్టా తిరుగుతాను హరిహరి అనేపాట పొట్టేల్ని గన్నతల్లి గొర్రె గొర్రె దున్నపూతును గన్న తల్లి బర్రే బర్రే ఇలాంటి అంత్యప్రాసలు అత్తమామలు తన్ను అధికారమును చేయ అవి ఏమి ఫర్వాలేదన్నది కొత్త బంగారుమే ఉత్తర గదిగోడ లేదని చెప్పమన్నాది ఇటువంటి ప్రౌఢమైన అన్యాపదేశాలు జానపద గేయాల నిండా కనబడతాయి తెలుగువారి జానపద గేయాల్లో సాహిత్యపు మెలుకువలు సంగీతపు చెమకులు ఉన్నవి కొల్లలు కొల్లలుగా ఉన్నాయి క్షీరసాగర మధనం ఎంతకాలం పట్టిందో తెలియదు కాని జానపదసాగర మధనం మాత్రం ఎంతకాలమైనా పడుతుంది సంగీత విచక్షణ జ్ఞానం కల మీ వంటి రసికులు జానపద సాగర మధనం నుంచి వచ్చే హలాహలం జోలికి పోక అమృతాన్ని మాత్రమే ఆస్వాదించండి అని కోరుతున్నాను